ప్రభా నా దీవానికి సబ్రాహ్మ సాగులు దేవానికి సూతం చేసాం ఏసా నీకే కుతాగలేదు నీకే వందనాలు మహిమ గంత ప్రభావం తేజలు నీకే కలుగున్నాక ఈ దినమంతా సాయం చేసి నడిపించినాం అలా ఎప్పుడు మీరు సాయం చేయండి అలా ఇయ నా దేవానికి పది నా ఏసానికి సూత్రాలు చేస్తున్నాం నా దే ఈ దినంతా మీ కిరుపుల జ్ఞాపకం చేసుకొని నా ప్రభావ ఇంతమంది చూడలేకున్నారు మాకు సజ్జుడు పెట్టిన సజ్జుడైన దేవాణి సూత్రం ఆ కలవరిసిన వేసప్రభ మా పాపం మా శాప మా రోగలు మా వ్యసనం మా చెడుతనం భరించి మూడోదిన లేఖను ప్రకారం మూడో దిన తిరిగిలేసి అలాది అనాది మేము వెతికె లేసో ప్రభా నశించి వెతికి మమ్మల్ని రక్షించిన దివానికి శ్రోతం ఆవులేసో ప్రభా నా దివానికి ప్రేమ అన్ని శ్రోతం చేసాం ను చూపించిన కృపాకు నీకు వందలేసో ప్రభా నిన్న రక్షణకు నీకు వందలు ఏసో ప్రభా అలది ఎల్ ఆ భాగ్యం మాకు దయచే నాదివా రాణి బిడ్డలు నడిపించి అట్టక దీవాన్ని రాక ఇంత దగ్గర ఉంది శుభ్ర సమీప ఉంది శ్రమకాలంలో చీకటి కాలు శుప్రభ అలరిగా నన్ను ఎట్లా జీవించాలో పలు జ్ఞానం దచ్చని ఆలోచన దీ స్వరూపం మన తీసుకురాని మన మార్పు తీసుకురాండి ఇంకా హ్యాస్కి చూపించండి కళలో ఒప్పుకొనిపట్టే సహాయం చేయ కనుకరం పొందాలా ఆటగిదల కాల్ చీకటి కాల్చని పాఠదల వాక్యాన్ని నడిపించి ఆదివంతు మీరు ఉండి విజ్ఞాప్రాధనలు మీరు దిగి అలరిగి మీరే మహిం మీ జ్ఞానం బుద్ధి దాన్ని మా సుద్ధి బుద్ధి తొలగించి మనిస్తున్నాం అమెన్ ఆమెన్ బ్రదర్ ప్రజరా అమేన్ బ్రదర్ బ్రదర్ నేను పాడతాను పాట ఎందుకుగా నీవు ప్రేమించి తీవో దేవా అందుకు నా దీన అల్లుూయాయే సయ్యా అల్లే లూయాయే సయ్యా ఇందూకోన్నింతగా నీవు ప్రేమించి వో దేవా అందోదీనస్తితి పాత్ర అల్లే ూయాయే సయ్యా అల్లు యేసయ్యా నా పము బాప నర పివైనా ఆ శాపము బాప నలుగీ వెళ్ళాడితీ నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే అల్లులు యాస అల్లేలు యాస నీ రూపము నాలో నిర్మే యున్నావు నీ పోలికలోని నివసించుచున్నావు నా నన్ను ఎన్ను నీ కొరకై నీ నీవు నన్ను ఎన్ను నీ కొరకై నీ కృపలు అల్లులు యా సయ్యా అల్లే నా శ్రమలు సహించి నాశ్రయమైనావు నా వెదలు భరించి నన్నా నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచి ఉన్నావు నన్ను నీలో చోచుకున్నావు నన్ను దాచి ఉన్నావు అల్లే సయ అల్లే సయ్యా నీ సన్నిధి నాలో నా స్వరమునీలో నీ సన్నిధి నాలో నీ స్వరమునాలో నీ సంపదనాలు నా సర్వమునీలో నీవు నేను కమగువరకు నను విడువా నంటివే నీవునేను ఏకమగువరకు నను విడువా నంటివే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా మనవలమున నీ మనసులు నెరవేరి నా మనుగడముంది నీ గ్రంథములో నుండి ఏమి అద్భుత ప్రేమ నేనేమి చెల్లించూ ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమిల్లి ఇందూకో నీవు ప్రేమించితివో దేవా అందూకో నాదీన స్తుతిపాత్ర అల్లేయే సయ్యా అల్లే యాయే సయ్యా అలా థ్యాంక్ యూ ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధుల థ్యాంక్ యూ బ్రదర్ కళ్ళ ముసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళడం పరిశుద్ధుడా మహోన్నత కృపా కన్నికి రంగ దేవ నీకు వంద నాలుగు స్తోత్రం నాయన ఏ వివిధ నా ప్రభావ నీ మధ్యాహ్న కల నా తండ్రి నీ యొక్క నా ఆక్యానికి ప్రభావం దాయించబోతున్నాం ప్రభా మీరేనా మీ శక్తిని దయచేయండి ప్రభా మీ ఆత్మాభిషేకం దయచేయండి ప్రాభ నా తలంపులు నా అన్ని కొట్టిపారండి ప్రభా నాయన మీరేనైనా మీ యొక్క వాక్ ద్వారా మాట్లాడండి నా ప్రభా నా తండ్రి నా నోట నీ చేయండి ప్రభావ నా తండ్రి నా తండ్రి మీరేనాయన గొప్పగా మాట్లాడి నా తండ్రి నా ప్రభా వాక్యాలను మృదయంలో రాసుకోవాలో పాటించే వారమే ఉందిలానే సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధర్మం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఇప్పుడు మనము మత్తైసు వార్తలోని ఒక ఉపమానాన్ని మనం యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం ధ్యానించుకుందాము మనకి అంద అందరికీ తెలిసిందే అనమాట ఈ ఉపమానం మనం ఎన్నోసార్లు ధ్యానించుకొని ఉంటాము ఇప్పుడు ఈ ఉపమానం ద్వారా ప్రభు నేను వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ ఉపమానం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడిండు నాకు ఏం గుర్తు చేసిండు అనేది నేను ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడదాం మత్తయసు వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనం కాడి నుంచి ఈ ఉపమానం స్టార్ట్ అవుతుంది మన సువార్త ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనము చదువుతున్నాను బ్రదర్ చూడండి ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అంటే మనకు బ్రాకెట్ లో పరలోకరాజ్యం అని రాయబడండి పరలోకరాజ్యం గురించి ఒక ఉపమానం అనేది ఇక్కడ రాయబడింది ఇదే మన ప్రభువు ఆ రోజు ఆయన శిష్యులతోని చెప్తున్నాడు అనమాట ఏమని చెప్తున్నాడంటే ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను పర్లోక రాజ్యం ఎట్లుంటదంట ఒక మనుషుల్లా ఉంటదంట ఆయన ఏం చేస్తున్నాడంట ఆ మనిషి ఆ మనుష్యుడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో దూరాలు దేశ ప్రయాణాలు అయి ఆయన దేశాంతరాలు దేశాలు దాటుకొని వేరే ఏదో పని మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏం చేస్తున్నాడు తన దాసుల్ని పిలిచిండు తన దాసులంటే ఆయన సేవకులు ఎవరెవరైతే ఉంటారో ఆయన కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచిండు అనమాట పిలిచేం చేసిండు తన ఆస్తిని వారికి అప్పగించినట్ అప్పగించిండు అంటే ఆయన దగ్గర ఏమైతే ఆస్తి అది వాళ్ళకి అప్పగించేసిండు ఇక్కడ తన దాసులని అని అంటే అందరి దాసులని పిలిచిండు ఆయన అంటే ఇక్కడ ఉపమానంలో ముగ్గురు ఉంటారు దాసులు కాబట్టి అందరి దాసుల్ని పిలిచిండు ఒక్క దాసుని పిలువలే తన దాసులను అని రాసింది కాబట్టి అందరినీ బిల్చిండు వాళ్ళ తన ఆస్తిని ఏదైతే తనకు వస్తువులు ఉన్నాయో ఆయన దూరం దూరం పోతా ఉన్నాడు కాబట్టి ఆయన వాళ్ళకి ఇచ్చేసి పోయిండు అనమాట ఏం ఎట్లా ఇచ్చిండంటే అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలా రెండు ఒకనికి ఒకటియువని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళిపోయింది దేశాంతరం పోయను అంటే ఒకనికి ఐదు ఇచ్చిండు అంట ఒక ఐదు తలాంతులు ఒకరికేమో రెండు ఇచ్చిండు ఇంకొకరికి ఒకటే ఇచ్చిండు అంటే ఎవరెవరు వాళ్ళ సామర్థ్యం వాళ్ళ కెపాసిటీ ఏ రేంజ్ గా అనేది ఆయనకు ఐడియా ఉంది కాబట్టి ఆయన ఏం చేసినాడు ఒక్కొక్కరికి వాళ్ళ కెపాసిటీని బట్టి ఇచ్చిండు సామర్థ్యం అంటే అది కెపాసిటీ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే వాళ్ళ సామర్థ్యం వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు ఎంతవరకు వాళ్ళు దాన్ని పట్టుకోగలుగుతారు ఎంతవరకు వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు అనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన వాళ్ళ యొక్క కెపాసిటీకి ఒక్కొక్కరికి ఐదు ఇచ్చిండు ఒక్కతనికి రెండు ఇచ్చిండు ఒక్క ఇంకో ఒకటే ఇచ్చిండు ఆయన వెళ్ళిపోయినాడు ఇచ్చేసి ఆయన పాటికి ఆయన దేశాంతరాలు ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు పదారవచనంలో ఏముందంటే ఐదు తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించను ఈయన ఫస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ ఎవరికైతే ఐదు ఇచ్చిండో ఆయన అనమాట ఆయన ఏం చేశాడంటే ఐదు తలాంతులు తీసుకున్నాడు కదా తీసుకెళ్ళి వ్యాపారం చేశాడు వాటితో వ్యాపారం అంటే బిజినెస్ చేశాడు బిజినెస్ చేసి ఇంకొక ఐదు తలాంతులు సంపాదించాడు అలాగుననే పదిహేడు వచ్చినము అలాగుననే రెండు తీసుకొనిన వాడు మరి రెండు సంపాదించాడు అలాగనంటే అతను కూడా ఇచ్చిన వ్యాపారం మీద చేసిండు రొంటికి మరి రెండు సంపాదించిండు మూడు ఆయన గురించి మనం జాగ్రత్తగా ధ్యానించాలి ఎందుకంటే మనం చూద్దాం ఇప్పుడు అయితే ఒక తలాంతు తీసుకునిన వాడు ఎవరైతే ఒకటి ఇచ్చిండో ఆ ఒక ఏం ఒకటి తీసుకున్న అతను ఏం చేసిండు అంట తీసుకున్న వాడు వెళ్ళి తీసుకొని వెళ్ళిపోయిండు అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏం చేసిండు భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను ఇగోండి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టిండు ఇక వాళ్ళ సేవకు ఆయన సేవకులు ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఒకరేమో ఒకరికేమో ఐదు ఇచ్చిండు ఒకరికి రెండు ఇచ్చిండు ఇంకొకరికి ఒకటే ఇచ్చిండు ఐదు రెండు తీసుకున్న ఏం చేసినారు ఖాళీగా లేరు వాళ్ళు అంటే ఖాళీగా లేరు వాళ్ళు ఏం చేసి ఏదో ఒకటి చేసి దాన్ని ఫలింప చేస్తున్నారు అనమాట చేస్తున్నారు ఏదో ఒకటి చేసి ఫలించాలా ఏదో ఒకటి చేసి మా యజమానుడు వచ్చినప్పుడు నేను తిరిగి చూపియాలా అని చెప్పేసి ఆ తాపత్రయం తోటి ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఏదోటో చేసి దాన్ని డబల్ చేసిండ్రు ఐదుకి ఒక ఐదు సంపాదించిండి ఇంకొక ఆయన రెండుకి రెండు ఏం చేసిండు వెళ్ళి భూమి తీసి పాతి పెట్టేసిండు పాతి పెట్టడం అంటే ఏంటి ఆయనకి ఇచ్చింది ఆయన వదిలించుకున్నాడు అన్నట్టు మనం మనం భాషలో మాట్లాడుకోవాలంటే ఆయన తీసుకున్నాడు కానీ దాన్ని మోసేంత ఓపిక కూడా ఆయన దగ్గర లేదు ఆయన మోసే ఓపిక కూడా లేదు నాకు ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి ఏం చేసిండు ఆయన భూమి దవ్వేసి పెట్టే ఎక్కడో భూమి తవ్వేసి గుంతలో పెట్టేసిండు గుంతలో పెట్టినకి గుర్తుంటుంది అది ఎక్కడ పెట్టిండు గుర్తుండొచ్చేమో కానీ దాని గురించి ఐడియా ఉంటుంది అరే మా యజమానుడు నాకు వస్తూ అట్లీస్ట్ ఆయన దాన్ని మోసుకొని తిరుగున్నా ఉంటే అయ్యో నా యజమానిది నాకు ఇచ్చిండు దీన్ని ఆయన వచ్చినప్పటికీ నేను ఏదో చేయాలి ఆయన ఒక తాపత్రయం ఉంటుంది కానీ ఆయనకు ఆ తాపత్రయం లేదు ఆయన ఏం చేసిండు ఆయన ఇచ్చిండు ఏదో లే ఇచ్చిండు అని చెప్పేసి తీసుకొని పోయి ఏం చేసిండు ఆయన వచ్చినప్పుడు కాలంటే తిరిగిద్దాం అన్నట్టు ఆయన ఆయన యజమాని లెక్క మిగతా వాళ్ళు దాసులే రీతిగా ఉన్నారు ఈ దాసుడే రీతిగా ఉన్నాడు అంటే మిగతా వాళ్ళు చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉన్నారు భయపడున్నారు యజమాని దగ్గర మెప్పు పొందాలని ఎంతో తాపత్రయపడుతున్నారు ఈ దాసుడు ఏం చేసిండు లెక్కలేదు ఇచ్చిండు ఆయన పోతా ఇచ్చిండు ఈయన నెగ్లిజెన్స్ అనమాట తీసుకున్నాడు పోయిండు తవ్వేసిండు అయిపోయింది ఆయన మోరిసే ఒక ఓపిక లేదు ఏం మర్చిపోయిండు అది అదే తవ్వేసిండు మర్చిపోయిండు అయిపోయింది తర్వాత ఏమైంది పంతొమ్మిదో వచనంలో బహుకాలమైన తర్వాత బహుకాలం అంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అని ఉంది ఇంగ్లీష్లో అయితే అంటే చాలా టైం అయిపోయింది చాలా రోజులు అయిపోయినాయి చాలా రోజులు అయిపోయినాక ఏమైంది ఆయన దాసుడు ఆ తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ లెక్క చూర్చుకోలేను అంటే ఆయన లెక్క అడుగుతున్నాడు వచ్చినాక బహుకాలం అంటే చాలా టైం అయిపోయింది ఎంతో టైం చాలా టైం గడిచిపోయింది తర్వాత ఏమవుతుంది ఆయన దాసులు వచ్చి దాసుల యజమానుడు వచ్చిండు లెక్క అడుగుతున్నాడు ఒక్కొక్కరిని పిలిచి ఫస్ట్ అతను వచ్చి ఏమని చెప్తున్నాడు అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించి తెవే మరి ఐదు తలాంతులు సంపాదించుతున్నానని చెప్పి ఇదిగో ప్రభు ఐదుగో యజమాను చెప్తున్నాడు యజమానుడా ఐదుగో నువ్వు నాకు ఐదు ఇచ్చినావు నేను ఇంకొక ఐదు సంపాదించుకొని పది ఇస్తున్నానని చెప్పిస్తే యజమానుడు చాలా సంతోషపడిపోయామంటున్నాడు అతని యజమానుడు బల నమ్మకమైన మంచిదాసుడ నీవు ఈ కొంచంలో నమ్మకంగా ఉంటేవి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను అంటే ఆయన ఇచ్చింది ఐదు తలాంతులే ఐదు తలాంతుల దగ్గరే ఆయన ఎంతో విశ్వాసం చూపించిండు ఎంతో కష్టపడి డబల్ చేసిండు కాబట్టి ఆయన ఈ కొంచెంలోనే చాలా నమ్మకంగా ఉన్నావు నీకు అనేకమైన ఇస్తా ఇప్పుడు ఆయన ఫస్ట్ ఏం చేసిండు టెస్టింగ్ కోసం కొంచెమే ఇచ్చిండు ఐదు తలాంతులు ఇచ్చిండు వాళ్ళు ఏం చేస్తారు ఫలించి చూపించిండ్రు ఆయనలో ఆయన చూపించిండు కాబట్టి ఆయన ఏమంటుండడు అనేక ఇప్పుడు ఇప్పుడు ఏమంటుండయన వాళ్ళ విశ్వాసాన్ని టేస్ట్ చేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళని అనేక విన విధమను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానిని సంతోషంలో పాలు పొందుము అని చెప్తున్నాడు ఇంకొక దాసుని అలానే పిలిచిండు అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించాయి అవి మరి రెండు తలాంతులు సంపాదించుతానని చెప్పాను అప్పుడు కూడా ఇంకో రెండు అతను వచ్చేసి రెండు తలాంతులు చూపించి ఏమంటున్నాడు ఇగో నేను రెండు తలాంతులు ఇచ్చావు కదా నేను ఇంకో రెండు సంపా ఇచ్చానని చూపిస్తే అప్పుడు కూడా దాసుడు ఆ యజమానుడు చాలా సంతోషపడుతున్నాడు చాలా సంతోషపడి ఏమంటున్నాడంటే అతను యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నియమించేదను ఆ ఇచ్చిన రెండు తలాంతుల్ని తీసుకునే ఎంతో శ్రమపడి మెప్పు పొందడానికి ఇగో యజమానుడు ఒక ఆఫర్ ఇచ్చేసిండు అనమాట అనేకమైన విధుల మాటి విధమైన అనేకమైన వాటి మీద నిన్ను నియమించేదని అంటే ఒక అధికారం చేస్తున్నాడు యజమానుడు దాసులు ఉండంటే ఆయన బాగా ధనవంతుడనే కదా దాసులు నేర్పరచుకున్నాడంటే ఆయన బాగా ధనవంతుడు ఆయన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి వాటి మీద ఆయన ఏం చేస్తాడు అధికారం ఇచ్చేస్తున్నాడు వీళ్ళకి తర్వాత వచ్చిండు ఒక తలాంతు తీసుకొని వచ్చిన వాడు అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవును కఠినవుడు అని ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచి ఇదిగో నీది నువ్వు తీసుకొనుము అని చెప్పాను అప్పుడు వచ్చాడిగితే ఈయన ఏం చేసిండు అప్పుడు అప్పుడు పోయి అయ్యా నువ్వు నువ్వు మంచోడి కాదు నువ్వు ఎక్కడైతే ఇత్తనాలు ఇవ్వో అక్కడే కోయాలనుకుంటావు ఎక్కడైతే నువ్వు పంట ఇత్తనాలు పంట కూర్చుకొని వాడవు చల్ల ఎక్కడైతే విత్తనాలు చల్లవో అక్కడ నువ్వు పంట కూర్చుకోవాలని చూస్తుంటావు నువ్వు కఠినుడవు అని నాకు తెలిసి నాకు భయం నేను భయపడిపోయి భూమిలో దాచిపెట్టినానని సాకు చెప్తున్నాడు అందుకు అర్థమైపోయింది ఈయన మర్చిపోయిండు ఈ సంగతి నేను ఇచ్చిన సంగతే మర్చిపోయిండు భూమిలో పెట్టేసి వెళ్ళిపోయిండు ఆయన పని ఆయన చూసుకున్నాడు ఈ లోకంలోకి వెళ్ళిపోయిండు ఆయన లోకంలో ఆయన యజమానుడి నిర్లక్ష్య పెట్టలే యజమానుడు ఏదైతే ఇచ్చిండో ఒక బాధ్యత అది పక్కన పెట్టేసి ఈయన ఏం చేస్తున్నాడు ఈ లోకంలో కలిసిపోయిండు అసలు మర్చిపోయిండు భూమిలో పెట్టేసి ఆ తలాంతులు అనేవి ఆయనకిచ్చిన ఒకటి తీసుకెళ్ళేసి భూమిలో పాతి పెట్టేసి ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు లోకంలోకి వెళ్ళిపోయాడు ఆయన పనులు ఆయన చేసేసుకుంటున్నాడు ఆయన ఆయన విధానంలో ఆయన తిరుగుతా ఉన్నాడు లోకంలో కలిసిపోయిండు మిగతా ఇద్దరు చాలా కష్టపడి యజమానుడు వచ్చినప్పుడు మెప్పు పొందిండ్రు ఈయన ఏమైంది ఆయన ఏమని తిరుతున్నాడు అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరిపోయిన చెడ్డదాసుడ నేను విత్తని చోట కోయవాడను చల్లని చోట పంట కూర్చుకొను వాడవని వెరుగుదువా నీకు తెలుసా తెలుసా అట్లా నీకు తెలుసా అని అడుగుతున్నాను తెలుసా అట్లయితే నువ్వు నా సొమ్ము తీసుకెళ్లి సాగుకారులో ఉంచవలసి ఉందను కదా నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పేసి ఆ తలాంతులు వాని ఇద్దరు నుండి తీసివేసి పది తలాంతులు గల వానికి కలిగిన ప్రతి వానికి ఇయబడను అతనికి సమృద్ధి కలుగును లేని నుండి వాన్ని కలిగినది తీయి వేయబడను మరియు పనికి మాలిన దాసును వెలుపట్టి చీకటిలోనికి త్రోసి వేయడి అక్కడ ఏడుపును పండ్లను పండ్లు కొరుకుటను ఉండున నేను ఇది ఇప్పుడు ఇది ఈ ఉపమానమంతా మన ప్రభు ఆ రోజు వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎందుకు అంటే ఆయన తలాంతులు ఇచ్చింది ఒక దాసుడ కాదు మనం ఫస్ట్ చూస్తే ఆయన తన తన దాసులను చెప్పిండు తన దాసులను పిలిచిండండి తన కొంతమంది దాసులని చెప్పలే అక్కడ రాయబడలే తన దాసులని పిలిచినంటే అందరినీ పిలిచిండు ఆయనకు ముగ్గురు దాసులు ఉన్నారు ముగ్గురికి మూడు మూడు బాధ్యతలు అప్పజెప్పిపోయిండు అంటే మూడు ఇచ్చినడు వాళ్ళని ఏం చేయమన్నాడు ఫలించమన్నాడు వీళ్ళు ఏం చేశారు ఇద్దరైతే కష్టపడ్డరు మూడు అతను ఏమైండు ఫలించల ఫలించకుండా ఏం చేసిండు లోకంలో తిరిగిండు ఆయన మర్చిపోయిండు ఆయన జస్ట్లీస్ట్ ఆయన జేబులో పెట్టుకొని ఉండుంటే ఆయన దగ్గర ఉంది నా దగ్గర ఇది ఉంది అని తెలిసి ఏం చేసేటోడు అట్లీస్ట్ అప్పుడన్నా కొద్దిగా అయ్యో ఇది ఇంకా నా దగ్గరే ఉంది మిగతా వాళ్ళేమో ఇంత ఫలిస్తా ఉన్నారు నేనేంది ఇట్లయిపోయినాను నేను నేనన్నా పోయి ఏదో ఒకటి చేసి కొద్దిగా సంపాదించాలని ఒక తాపత్రమైనా వచ్చేదేమో ఆయన ఆయనతోని బేరు చేసుకుని ఆయనతోనే పట్టుకొని తిరుగుడు ఉంటే ఆయన పట్టుకొని తిరగలే అది ఎక్కడో పెట్టేసిండు అది ఎక్కడో గుంత దగ్గ పెట్టేసిండు బహుకాలం అయిపోయింది ఆయన మర్చిపోయింది ఆయన ఇచ్చిన స్థలం అసలు ఆయన ఆయన సంగతే మర్చిపోయింది అసలు నా తెలిసి యజమానుడు మర్చిపోయి ఉంటాడు ఆయన నా తెలిసి యజమానుడు ఉన్నాడని సంగతే మర్చిపోయిండు లోకంలో కలిసిపోయిండు ఇప్పుడు సడన్ గా వచ్చేసిండు సడన్ గా వచ్చి అడుగుతున్నాడు లెక్క అడిగితే నువ్వు మనం ఏం చెప్పాలి అప్పుడు ఆయన ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూసి అప్పుడు ఏమో తిడుతుండో సోమరువైన చెడ్డ దోసడాన్ని తిడుతున్నాడు చాలా సోమరు వాడవి నువ్వు రూకంలో కలిసిపోయినావు నువ్వు నేను చెప్పి నా గురించి నీకు తెలుసు కదా తల్లి తెలిసినప్పుడు నువ్వే సాగుకారుల దగ్గర ఉంచాలి కదా నువ్వు ఎందుకు ఉంచలేదు అంటే నువ్వు ఫలించలేదు ఫలించ ఫలించను అయినా ఎప్పుడైనా సరే మనల్ని లెక్కడుగుతాడు ఈ ఉపమానం మనం చెప్పబడింది దేశప్రభు చెప్పిండమాట ఎందుకంటే రేపు వచ్చాయని మనల్ని లెక్కడుగుతాడు మనం సమాధానం చెప్పకపోతే ఈయనకు బట్టిందే మనకైతుంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇది మనకి చిన్నపిల్లలకి ఒక టీచర్ హోంవర్క్ ఇచ్చింది అనుకోండి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మమ్మీ బయటికి వెళ్తా ఒక పని చెప్పింది సాయంత్రం నేను వస్తాను సాయంత్రం వచ్చి నాక ఈ పనులన్నీ చేసి పెట్టాలా లేకపోతే నీకు నీకు కొడతానని చెప్పి చెప్పి వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉన్న పిల్లోడు ఏం చేసిండు ఆడుకుంటున్నాడు ఆడు పాటి కూడా ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మ చెప్పిన సంగతే మర్చిపోయిండు చీకటి పడుతుంది చీకటి అంటే వాళ్ళమ్మ సాయంత్రానికి వస్తానని చెప్పి వెళ్ళింది అంటే ఒక సూచన అనమాట సాయంత్రం అని సాయంత్రం అయ్యేదానికి సూచనలు ఏముంటాయి సూర్యుడు అస్తమిస్తుంటాడో లైటింగ్ తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు ఏం రావాలో మనకు ఆటోమేటిక్గా భయం అనేది రావాలి అయ్యో మా మమ్మీ చెప్పిపోయింది సాయంత్రం అవుతుంది లైటింగ్ పోతుంది అంటే సాయంత్రం అవుతుంది కాబట్టి నాకు మా మమ్మీ పని చెప్పింది నేను చేయాలని చెప్పి ఆ దాసుడు ఆ పిల్లోడికి ఉండాలి కదా ఆ పిల్లోడు ఏం చేసిండు ఆడ ఈవినింగ్ అయిపోయి అది అట్లానే అయిపోయింది ఈవినింగ్ అయిపోయింది మమ్మీ రానే వచ్చింది పని చేయలే అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తా దండిస్తుందా ముద్దు పెట్టుకుంటుంది అన్న బాగా ఇదే రీతిగా ఇంకొక ఉపమానం చెప్పుకుంటే ఒక వర్క్ ఇచ్చిండు ఒక టాస్క్ ఇచ్చిండు ఒక వాళ్ళ ఎంప్లాయ్కి ఇచ్చిండు వారని టైం ఇచ్చిండు ఆరు రోజులు అయిపోయింది ఆరు రోజులు అయిపోయి ఆరు ఏడో రోజు వచ్చింది అయ్యో ఆరు రోజులు అయిపోయింది నాకు ఏడో రోజు దగ్గరికి వచ్చింది ఈ రోజు నన్ను అడుగుతాడు అని చెప్పి ఆ ఒక రోజు అన్నా కష్టపడుంటే అట్లీస్ట్ ఆ పిల్లోడు ఆ లాస్ట్ లైటింగ్ పోతున్నప్పుడు అన్నా అయ్యో సాయంత్రం అయిపోతుంది నేను ఎంతో కొంత చేయాలా అట్లీస్ట్ అగమన్నా చేసి చూపిస్తా అని చెప్పి అన్న కష్టపడి ఉండుంటే ఎంతో కొంత దెబ్బలు తప్పే ఎంతో కొంత శ్రమ తప్పేది ఇక్కడ ఈ దాసుడి విషయంలో కూడా అదే జరిగింది ఈ దాసుడు ఏం చేసిండు సంపూర్తిగా మర్చిపోయిండు దేవుడు ఏదైతే ఆయనకు ఇచ్చిండో బాధ్యత ఆ యజమానుడు ఏదైతే బాధ్యత ఇచ్చిండో ఆయన మర్చిపోయిండు సంపూర్ణంగా మర్చిపోయిండు ఎక్కడంటే పాతి పెట్టేసిండు ఆయన పాతి పెట్టేసి వదిలించుకున్నాడు ఆయన గుర్తుంటదా మన దగ్గర రెండు మూడు రోజులు వస్తూ ఏదైనా మనది కనిపితే మనం కూడా దాని గురించి పట్టించుకోమది అట్లానే మర్చిపోయిండు ఆయన పాటికాయన తిరిగిండు తీరా ఆయన సడన్గా వచ్చి లేకేటప్పటికీ ఆయన చెప్పలే చెప్పినప్పుడు ఆయన గట్లా మిగతా వాళ్ళేమో ఆయన కొంచెం ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఫలించు వాళ్ళు ఏంది అనేకమైన వాటి మీద అంటే ఆయనకున్న వాటి మీద వాళ్ళని అధికారిగా నియమించిండు అంటే వాళ్ళ సంతోషింపజేస్తున్నాడు వాళ్ళని ఎందుకు ఈయన ఆయన యజమానుని సంతోష పెట్టిండ్రు కాబట్టి ఈ మిగతా ఇద్దరు ఈయనొక్కడేం చేసిండు సోమరి వల్లే ఈ లోకంలో జరిగిండు లోకంలో ఆయన పని చూసుకున్నాడు ఆయన యజమానుడి గురించి ఇంత కూడా పట్టించుకోవాలి ఆయన యజమాను ఇచ్చిన బహుమా ఆయన యజమానుడు ఏదైతే ఇచ్చిపోయిండో దాని గురించి ఆయన లెక్క కూడా చేయలే కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు లెక్కడిగినప్పుడు ఈయన సమాధానం చెప్పలేకపోయినాడు కాబట్టి ఆయన శిక్షకు గురైనడు ఎక్కడ చీకట్లోకి పడేసిండ్రు ఆయన సంతోషం లేదు ఇంకా ఎప్పుడు ఏడుపు పండ్లు కొరుకుటే ఉంటాయి కాబట్టి ప్రభు అందరికీ ఇచ్చిండు మనకి మన ఇచ్చిండు మనందరికీ బాధ్యత అనేది ఇచ్చిండు ఆయన తన దాస్తులను అన్నాడు కానీ కొంతమంది దాసులు అన్నారు వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు మీరొక్కరే మేము కాదు మీరొక్కరే మేము చేయాలా మేము చేయకూడదు ఏమీ లేదు ఎందుకంటే ఆయన తన దాసులను ప్రతి ఒక్క దాసునికి ఆయన ఇచ్చిపోయిండు ఇచ్చిపోయినప్పుడు ఏం చెప్తున్నాడు మనం ఫలించాల మనం ఫలించకుండా అవన్నీ వదిలేసి మన వచ్చినట్టు మనం తిరిగితే అది వ్యర్థం ఆ రోజు ఆయన వస్తాడు ఆయన మనకి చెప్పిండు ఆయన యుగ సమాప్తికి మనం ఆయన రాకడ కొన్ని సూచనలు చెప్పినాడు చెప్పినప్పుడన్నా మనం అదే ఇప్పుడు ఏదైతే మనం ఉపవనాలు చేయించుకున్నామో ఏడో రోజు వచ్చినప్పుడు ఏ రీతిగా మనకు భయం పుట్టాలను ఆయన వర్క్ చేసే ఎంప్లాయీకి ఏ రీతిగా భయం పుట్టాలను సాయంత్రం అయినప్పుడు ఏ రీతిగా చిన్నపిల్లాడికి భయం పుట్టాలను ఈ రోజు కూడా ఆయన సూచనలు మనకు కనిపిస్తున్నప్పుడు మనం మనకు భయం పుట్టాల ఆ రోజు అది ఆసుడికి అది పుట్టలే అందుకే ఆయన శిక్షింపబడ్డాడు కానీ ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం మనం ప్రతి ఆయన చెప్పిన ప్రతి సూచన మనకి నెరవేరుతా మనమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన రాకడ ఇంత దగ్గర ఉందని మనమే చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాల ఆయన మనకి ఇచ్చిన తలాంతుల్ని మనం ఏ రీతిగా వాడుతున్నాం అసలు మనం గుర్తున్నాయా మనకి ఇచ్చిన సంగతన మర్చిపోయినామా మనం వదిలేసినామా అదే రీతిగా ఈ వాక్యం నన్ను హెచ్చరించిందనమాట ఇదే రీతిగా నేను వస్తున్నాను నేను తొందరగా వస్తున్నాను నేను నీకు ఇచ్చిన అడుగుతాను లెక్క అడుగుతాను నువ్వు మనం లెక్క చెప్పాలి ఆయనకి లెక్క చెప్పనప్పుడు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు మన లోకం కూడా ఇంపార్టెంట్ అని చాలా మంది అంటారు మనం లోకం మన పనులు వీళ్ళేసి ఆ పనే చూసుకుంటే ఎట్లా అని ఎందుకు ఇప్పుడు ఈ దాస్తులు ఏమైంది ఇప్పుడు అని వాళ్ళు కొంతకాలం కష్టపడ్డరు ఇప్పుడు ఆ ఇద్దరు దాస్తులైనా కానీ కొంతకాలం కష్టపడ్డారు అనుకోండి ఐదైదే ఇచ్చిపోయిండు వాళ్ళు ఎట్లకెట్లా వ్యాపారం చేసి దాన్ని ఫలింప చేసి వాళ్ళ యజమానికి తిరిగి ఇచ్చేశారు మొత్తం వాళ్ళు ఏం ఆశించలేదు పది ఇచ్చేసి వాళ్ళు నువ్వు ఐదే ఇచ్చినావు నేను ఐదు సంపా ఇచ్చినా నీకు నేను రెండు తీసుకొని నీకు మొత్తం పది ఇచ్చేసినప్పుడు ఆయన ఏం చేసిండు అనేకమైన వాటి మీద వాళ్ళ అధికారం ఇచ్చేసిండు సంతోషంలో పాలు పొందుకోమంటే ఇప్పుడు యజమానితో పాటు సమానంగా వీళ్ళు సంతోషిస్తారనమాట అదే రీతిగా మనం కూడా పాటు పాటు పడాల మనం కూడా ప్రయాస ఆయన వచ్చే టైం దగ్గరకు వచ్చేసింది మనము ఇప్పటికైనా ఆయన ఇచ్చిపోయినడు మనకి మన ఆయన తలాంతులు మన దగ్గర ఉన్నాయి మనం ఆయనకు ఫలింప చేసి లేదు చూపించకపోతే ఆయన వచ్చినప్పుడు లెక్క అడిగినప్పుడు మనం కనుక ఆయనకి చూపించకపోతే మనకి ఇదే తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలా మనకు ఆయన టైం దగ్గరకు వచ్చేసింది ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి చోట కూడా అప్పవాది వాడి తంత్రాలు బయలుపరుస్తా ఉన్నాడు కాబట్టి మనం అడగాల మనం శక్తిని అడగాల దేవుణ్ణి అడిగి మనం ముందుకు పోవాలా కానీ ఆగిపోకూడదు మనం ఒక చోట నిలబడిపోకూడదు మనం ముందుకు పోవాలా ఇదే వాక్యం ఈ రీతిగా నాతోనే నాతో మాట్లాడింది నువ్వు ఎంత తొందరగా పోతే నీకు మంచిది లేకపోతే నువ్వు ఇప్పటికైనా నిద్ర లేకపోతే యజమానుడు ఏ రోజు చేస్తాడో తెలియదు నేను ఏ రోజు లెక్కడుగుతాడో తెలీదు నువ్వు సడన్ గా ఆయన ముందు చెప్పడానికి విఫలం అయిపోయినావనుకో ఆయనకి ఏదైతే మనకు శిక్ష వచ్చిందో అదే శిక్ష మనకి పడుతుంది కాబట్టి మనం వ్యర్థులమై ఉండొద్దు మన పని మనం చూసుకోవద్దు మనం ఆయన ఇచ్చిన బాధ్యతను మనం నెరవేర్చాలి మనకు నెరవేర్చినప్పుడు మనకు ఆయన సమకూర్చుతాడు ఎందుకంటే మొత్త వార్త ఆరో అధ్యాయంలో ఉంది లాస్ట్లో ఉంటుంది ఆరో అధ్యాయంలో ముప్పై ఆయన ఎందుకు ఆ రోజు వాళ్ళు అంతగా కష్టపడినారంటే ఆయన వాగ్దానం ఉంది ఏం వాగ్దానం ఉంది వాళ్ళు ఇవన్నీ వదిలేసి వాళ్ళు వ్యాపారం చేసి వాళ్ళు డబల్ చేసి వాళ్ళు యజమానుకి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళకు ఒక వాగ్దానం ఉంది ఏం వాగ్దానం అంటే ఇదిగో ఆరు ముప్పై ఒకటి మతైసు వార్తలోని ఆరు కాబట్టి ఏమి తిందుము ఏమి తాగుదుమో ఏమి ధరించుకుందము అని చింతింపకూడి వీటన్నిటి విషయమై వారు విచారించరు మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అవన్నీ మీకు అప్పుడన్నీ మీకు మీకు అనుగ్రహింపబడను ఆ ఇద్దరు దాసులు ఏం చేశారు ఫస్ట్ పరలోక తండ్రి యొక్క నీతిని వెతికారు ఆ రాజ్యపు నీతిని వెతికారు ఆయన ఇచ్చిండు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు దాని ప్రకారం వాళ్ళ యజమాను ముందు మెప్పు పొందడానికి వాళ్ళు ప్రయాస పడ్డరు ప్రయాస వాళ్ళ అవన్నీ వాళ్ళకి అనుగ్రహించబడ్డాయి ఇప్పుడు ఆ యజమాను వచ్చినాక వాళ్ళకి అవన్నీ ఇచ్చేసిండు వాళ్ళ కుదవలేదు కానీ ఎవరైతే ఈ లోక ప్రీతిగా ఉంటారో ఏమి ఆ మూడో దాసుడు ఈ రీతిగానే ఉన్నాడు ఈ లోకంలో కలిసిపోయింది ఆయన మర్చిపోయిండు ఆయన ఇచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఏం చేశాడు ఈ లోకంలో కలిసిపోయినాడు ఏమి తిందము ఆయన ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందము అని చింతించకూడి మనల్ని ఆ రోజు చింతించిండు ఆయన ఇచ్చిన తలాంతులు వదిలేసి వాటి మీద పాటుబడ్డాడు ఆయన వాటి మీదకి వాటి కోసమే ఈ లోకంలో కలిసిపోయిండు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ఫలించలేకపోయినాడు ఆయన శిక్షింపబడ్డాడు కానీ మనం ఏం చేయాలంట మనం ఈ లోకం గురించి ఆలోచించొద్దంట ఎందుకంటే ఆయన నీతిని మనం వెతికినప్పుడు ఖచ్చితంగా మనకు ఆయన అవన్నీ సమ్మకూరుస్తాడు ఆయన వాగ్దానం కదా ఆయన వాగ్దానం ఏమనుంది భూమి ఆకాశ భూమిలైనా గతించినేమో కానీ నా మాట ఎప్పుడు గతించదంటాడు కాబట్టి మనం ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ప్రవ్వను మాకు ఇస్తానన్నావు మేము నీకు నీకో నీతి కొరకే మేము పాటు పడతా ఉన్నాం నీ కొరకే మేము చేస్తా ఉన్నామని మనం ఫలించి చూపించినప్పుడు ఆయన మనకు అనేక విధమైన వాటి మీద అధికారం ఇస్తాడు మనల్ని రాజుల్ని చేస్తాడు ఎందుకంటే మనం ఉంది ఆయన దాసులుగా ఉన్నప్పుడు ఆయనతో సమానంగా సంతోషాన్ని ఏ రీతిగా రోజు యజమాని పంచిండో రేపు మనం కూడా అదే రీతిగా ఆయనతో సమానంగా అవుతాం సమానంగా ఆయన మనకు ఆ రీతిగా సంతోషాన్ని ఇస్తాడనమాట ఎంతో గొప్పగా ఆయన ఎంతగానో మనల్ని హెచ్చిస్తాడు ఆయన సంతోషంలో మనల్ని పాలి పాలిభాగస్తులను చేస్తాడు కాబట్టి మనం ఈ లోకంలో కలవకూడదు ఎందుకంటే మూకాసు వార్తలో కూడా ఉంటుంది లుకాసు వార్త పదమూడు లుకస్ వార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనము పదమూడు ఆరు లుకస్ వార్త అక్కడ ఏం రాసిబడిందంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఇదే వారితో ఉపమానం ఏమని చెప్తున్నాడంటే ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని ఈ భూమియు ఏల వ్యర్థమైపోగలనని ద్రాక్ష ద్రాక్షా మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని ఎడలను నరికి వించి వేయమని అతనితో చెప్పాను ఇదిగో చూడండి ద్రాక్ష తోట గురించి చెప్తున్నాడు ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉందంట అందులో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఏంది మూడేళ్ల నుంచి అది అట్లనే ఉంది దాంట్లో ఏ ఫలింపు లేదు ఎందుకు లేదు ఫలింపు ఎందుకు మూడేళ్ల నుంచి ఎదుగుతున్నాడు నాకు ఒక కాయ కూడా రాలేదు దీని నుంచి దీన్ని ఎందుకు నేను భరించాలా దీన్ని కొట్టేయండి దీని అనవసరంగా భూమి కూడా ఎందుకు దీన్ని భరించాలా వేస్ట్ ఇది దీని వల్ల ఉపయోగం లేదు దీన్ని కొట్టేయమంటే ఆ దాసుడు ఏమని అడుగుతున్నాడు ఇంకొక సంవత్సరం టైం బ్రవ్వా అయ్యాను ఇంకొక సంవత్సరం టైం దర్వాత తోటమాలతో చెప్తేమని తోటమాలి బతిమలాడుకుంటున్నాడు తోటమాలు బతిమాడుకుంటున్నాడు ఇంకొక సంవత్సరం టైం ఇవ్వు అది ఫలిస్తే సరే లేని ఏడలా నరికించి వేద్దామని ఆయన చెప్పినాడు కాబట్టి మనకి ఎక్కువ టైం లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యం అదే చెప్తోంది మూడేళ్ళు ఫలించింది వన్ ఇయర్ లో ఫలించాలి మనం అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే మనకు సూచనలు కళ్ళ ముందు కనిపెడతా ఉన్నాయి మన టైం దగ్గరికి వచ్చేసిందని మనం మనం బయలుపరచబడిందని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఈ గ్రూప్ లో ఉండడం ఒక ధన్యత ఏంటంటే మన బాధ్యతని మనం గుర్తు చేస్తా ఉంటది ఈ గ్రూప్ మెయిన్ అయితే బయట చాలా మంది ఉన్నారు నేను ఈ గ్రూప్ రాకపోయినంటే నాకు తెలియదేమో ఎందుకంటే ఏదో వారం రోజు చర్చికి వెళ్ళేసి వచ్చేసి ఏదో అట్ల మా మతపరమైన జీవితంలోకి వెళ్ళిపోయేటు మేము కానీ మనకి ప్రయాస కలగాల ఖచ్చితంగా ఈ వాక్యాలని మనం ధ్యానించినప్పుడు ఎందుకంటే టైం లేదు మూడేళ్ల నుంచి అది ఫలించలేదు ఇంకొక వన్ ఇయర్లో అది ఫలించాలా ఫలించకపోతే ఏమవుతుందంట నరికి వేయబడుతుంది ఆ చెట్టు ఆ రోజు ఈ వన్ ఇయర్ లో కానీ అది కనుక ఫలించకపోతే ఖచ్చితంగా ఆ చిట్టం నెక్స్ట్ ఇయర్ ఆయన ఏమేమి వేస్తానన్నాడు ఎరువులేస్తానంటున్నాడు దాని చుట్టు పాది చేసి ఎరువేసి ఎటోకట్టనే దాన్ని ఫలింపజేస్తానని తోటమాలితో చెప్తున్నాడు తోటమాలి కష్టపడుతున్నాడు ఎందుకంటే తోటమాలి కష్ట ఫలించే చెట్టులాగా మనం ఉండాల తోటమాలి మన యేసు రెడీగా ఉన్నాడు మనకి అన్ని ఇవ్వడానికి మన అన్ని సమస్తం సమకూర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు ఎక్కడుంది ప్రాబ్లం మనలో ఉంది మనమే సరి చేసుకోవాలా మనమే ఫలించాలా మనం ఫలించాలి అనే ఉద్దేశంతో మనకు ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎరువేయడానికి రెడీగా ఉన్నాడు ఆయన సమస్తం సమకూరుస్తాడు సమస్తం ఖచ్చితంగా మనకు అడ్డం వచ్చే ప్రతీది కూడా మన ముందు నిలబడదు ఎందుకంటే ఆయన వాక్య వాగ్దానం ఉంది నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించకు నీ నీతిని నువ్వు ఎత్తుకు అప్పుడు నీ ఖచ్చితంగా అవన్నీ మనం కాబట్టి మనం ఫస్ట్ అడుగు తీసి బయట పెడితే అడ్డం చూసుకుంటాడు ఎందుకంటే వాక్యం ఉంది యోహాన్స్ వార్తలో ఉంది వ్యూహన్ పదిహేను అధ్యాయంలో రెండో వచ్చినాము యోహాన్స్ వార్త పదిహేను రెండు ఏమనుందంటే యోహాన్స్ వార్త పదిహేను రెండు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా దానితో దానిలోని పనికి తీగలను తీసివేయను చూడండి అతనేమని చెప్తున్నాడు ఫలింపని తీగ ఏది కూడా ఆయన ఉంచడంట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫలించని తీగ ఏది కూడా ఉండదు తీసే తీసివే పడుతుంది ఏదైతే ఫలిస్తుందో దాన్ని మరీ ఎక్కువగా చూడండి దానిలోని పనికిరాని తేగలని తీసుకుంటుంది పనికిరాని తేగలంటే ఏముంటాయండి ఎదగడానికి అడ్డం వచ్చాయే కదా మనం ఎదుగుతున్నాం అనుకోండి మనం ఫలిస్తున్నాము మనం ఇంకా మన వేర్లు చెట్టుకి చిన్నప్పుడు ఎంతుంటుందో చిన్న చెట్టు ఎంత ఉంటుందో పెద్ద చెట్టు అంత లావుంటుంది కదా లావు ఇంకా పెరుగుతూ ఉంటుంది ఫలిస్తా ఉన్నప్పుడు కాబట్టి మనకి ఆ రీతిగా మనకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అయ్యే పనికిరాని మధ్యలో వస్తా ఉంటాయో అవన్నీ కూడా ఏం చేస్తాడంట తీసివేస్తాడంట అంటే నీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే ఆయన వాగ్దానం ఆయన వాక్యం చెప్తుంది నీకు అడ్డుగా ఉన్నది ఏదైనా సరే నువ్వు ఫలించడానికి స్టార్ట్ అయ్యి వెళ్ళినప్పుడు నిన్ను ఫలించకుండా అడ్డగిస్తున్నది ఏదైనా సరే అది ఖచ్చితంగా తీసివేయబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఫలించు కొమ్మలుగా ఉండాలా ఎందుకంటే మనకు టైం లేదు మన ఆయన యజమానుడు ఆ రోజు దగ్గరకు వచ్చేసినాడు ఆయన సూచనలు చెప్పి వెళ్ళిపోయినాడు బహుకాలం అయిపోయిందని చెప్పిండు బహుకాలం అంటే ఏంది ఎప్పుడో వెళ్ళిపోయింది ఈ రోజు ఇప్పుడు ఈ రోజైనా నాకు యోగిన పోయి ఇరవై సంవత్సరాలు అయింది రాలేదు నాకేమో ఇచ్చిపోయిండు అవసరంలో ఆ రీతిగా నా పరిస్థితి ఈ రీతిగా చెప్పి మనకు భయం పుట్టాలనా లేదా ఖచ్చితంగా పుట్టాలా పుట్టను ఎందుకంటే ఈ ఇప్పుడు కూడా నువ్వు మెల్లుకోకపోతే ఏమైంది ఆ రోజు ఆయన శిక్షింపబడ్డడు చీకట్లో బడవేయబడ్డాడు ఆ తీగ ఏమైంది దాక్ష అంజూరపు చెట్టు తీగ అది నరికివేయబడింది అదే రీతిగా మనకి జరుగుతుంది ఎందుకు అంటే ఆయన నీతిని మనం వెతికినప్పుడు మనకు వచ్చే అడ్డంకులను ఆయన తొలగిస్తాడు కాబట్టి మనం ముందు ప్రయాస మనం మేల్కోవాలా ఇప్పటికైనా మనం మేల్కొని ముందుకు వెళ్ళకపోతే మనం కనుక ఫలించడి కొమ్మలుగా మారకపోతే ఆయన ఇచ్చిన తలాంతులు ఏంటివో మనం కానీ ఫలించి చూపించకపోతే ఖచ్చితంగా ఆయన అంతకుముందే ఉంటది ఆ మత ఇరవై బుద్ధి లేని కన్యకల గురించి ఉంటుంది వాళ్ళ తైలం అయిపోతుంది పిలిచినప్పుడు వాళ్ళు పోవాలంటే వాళ్ళకు మార్గం కనిపించదు అట్లనే ఉంటుంది చీకట్లో మిగిలిపోతాం మన టైం ఉండదు అప్పుడు డోర్లు వేసేస్తారు మనం చీకట్లో మగ్గిపోవాలా కాబట్టి ఆయన ఇచ్చిన తల్లాంతులు ఏమై ఉన్నాయో మనం ఎరగాల ఆయన ఇచ్చిండో లేదో కూడా మనకు తెలియదు చాలా మందికి ఈరోజైతే కానీ మనం తెలుసుకోవాలా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆయన వాగ్దానం మనకు ఉన్న వాగ్దానం మనం ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటానే వచ్చిండే ఇస్రాయల్ ప్రజలకి ఎక్కడ కూడా ఆయన వెడకడుగు వాళ్ళే తప్పిపోయినారు కానీ ఈయనైతే ఎప్పుడు ఆయన విడిచిపెట్టాల వాళ్ళని ప్రతి వాళ్ళు విధేత అవిధేత చూపించిన ప్రతిసారి కూడా ఆయన గద్దించి మళ్ళీ వాళ్ళని ట్రాక్ లో పెట్టిండి కానీ సంపూర్ణంగా విడిచిపెట్టి నశింపజేయాలి నశింపజేస్తే మనకి ఈ రోజు ఈ రోజు వరకు కూడా మనం బతుకున్నాం కాబట్టి ఆయన వాగ్దానం మీద మనమే ఇస్రాయల్ ప్రజలు మన వాగ్దానం అయినా నెరవేరుస్తాడు ఫలించే అడ్డం వచ్చేది సరే తీసేస్తుంది తీసేస్తాడు ఫలింపజేసం మీకు మనకి సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన తలాంతులు ఇచ్చినడని మనం గుర్తు పెట్టుకోవాలి మనం లోకంలో మన పనులు చూసుకుంటే మనం నశించిపోతాం మనం ఆయన ప్రయాస ఉంటే మనకి అనేకమైన విధములు అనేకమైన వాటి మీద ఆయన అధికారం ఇస్తాడు కాబట్టి మన ప్రయాస ఇప్పటి నుంచి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కానీ మనకి ఆయన కొన్ని గుర్తులు చెప్పిపోయినాడు ఆ రోజు మనం ఇంత కుమానం మాట్లాడుకున్నాం పిల్లల గురించి సాయంత్రం ఏడో రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఏ రీతిగా భయం కలగాలను ఈ రోజు కూడా మనకు అదే రీతిగా భయం కలగాలి ఇప్పుడు కూడా మనం భయం కలగకుండా మన యథావిధిగా మనం ఉంటే ఆ రోజు ఆయనకు బహుకాలమైన తర్వాత కూడా ఆయనకు భయం కలగలే ఆయన వచ్చిన దాకా భయం కలగలే ఏదో తప్పించుకోవాలనుకున్నాడు కానీ ఆయన శిక్షింపబడ్డాడు ఏదో చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు ఆయన శిక్షింపబడ్డాడు ఎందుకంట ఎందుకంటే ఆ లాస్ట్ లో ఉంటది ఆ ఒక తలాంతు కూడా పది తలాంతులు ఉన్నవాడికి ఇచ్చేయమంటాడు కాబట్టి మనము మన మన మనకు రావాల్సిన గిఫ్ట్లు కూడా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఫలించే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఫలించకుండా మనల్ని ఆయన నరికి కాబట్టి మనం ఇప్పుడన్నా కొంచెం మేల్కొని మనం ఇప్పటి నుంచైనా సరే ప్రయాస ఇదే రీతిగా ఈ వాక్యం నాతో నా ప్రయాస కూడా ఆ రీతిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఆ రీతిగా మనకు ముందుకు పోవాలా అని ఇచ్చిన ప్ర వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఫలించడు కొమ్మలాగా కనపడాలని ప్రార్థన చేద్దాము పరిశుద్ధిడ మహోన్నతుడా కృపా కనికరం గల దేవ నీకు వందనాలు స్తోత్రం ప్రభా నా తండ్రి ఇదిగోన్న తండ్రి వాక్యం మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మాట్లాడినారు ప్రభా నీకు లెక్కలేని వందనాలు తండ్రి ప్రభా అవును ప్రభా ఆ నా తండ్రి ఏ రీతిగా అయితే ప్రభా ఒక్క తలాన్ని తీసుకున్న దాసుడు ఏదైతున్నాడో ప్రభా నా తండ్రి భూమిలో పార్తి మర్చిపోయి ప్రభా తన పనిలో తన నిమగ్నమైపోయినాడు ప్రభా నా తండ్రి నేను తిరిగి నువ్వు వచ్చిన దాకా కూడా ప్రభావ అతనికి గుర్తులేదు ప్రభా కానీ వచ్చినాక ఏదో రీతిగా తప్పించుకోవాలని చూసినాడు కానీ మీరు వదిలిపెట్టలేదు ప్రభా నా తండ్రి అతను ఏదైతే నా తండ్రి చీకట్లో విడిచిపోయబడ్డాడో ప్రభా నా తండ్రి రీతిగా ఉండడానికి వీలేదు ప్రభా ఫలించడు మొక్కల వల్లే మేము ఉండాలా ప్రభ నా తండ్రి మీరు మాకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభ నైనా మేమే ముందుకు వెళ్ళట్లేదు ప్రభావ నేను ముందు ఖచ్చితంగా వెళ్ళాలా ప్రభా మాకున్న ప్రత్యేక అడ్డంకుని తొలగించాడు తండ్రి నాయన నేను ఫలించడు కొమ్మల్లాగా ఉండాలా ప్రభా మీరు వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి మీరు ఇచ్చిన ఒక తలాందుకు నైనా మేము డబల్ చేసుకొని తీసుకొని పోవాలా ప్రభా రెంట్ రెండే చేసి ఐదు ఇచ్చినటు ఐదే చేసిండు కానీ మీరు ఒకటే మాకు ఇచ్చినా కానీ ప్రభ నేను మా రెండు మూడు నాలుగు లెక్కకులదైనా తీసుకొని రావాలా ప్రభ అప్పుడు మీరు మరింత సంతోషిస్తారు ప్రభ కాబట్టి నా తండ్రి మా ప్రయాస రీతిగా ఉండాలా ప్రభా తండ్రి మీరే మమ్మల్ని అది నడిపించి నా తండ్రి నా ప్రభా మీరు అక్కడ వచ్చినప్పుడు ప్రభా నైనా మిమ్మల్ని సంతోషింపజేవారుగా మమ్మల్ని మార్చిమని ప్రార్థిస్తున్నాం ప్రభా నా తండ్రి బాధ్యతల మధ్య నుంచి విడిపోవడానికి వీలేదు ప్రభావ నైనా లోకంలో పడి కొట్టుకుపోవడానికి వీలేదు ప్రభావ మీరు అక్కడ అతి సమీపంగా ఉంది కాబట్టి నైనా మేము పలించాలా మేము సిద్ధపడాలా అనే కొన్ని మీ దగ్గరకు విలువైన అర్పణలు తీసుకొని రావాలా ప్రభా అరీ మమ్మల్ని మార్చకండి ప్రభా మా ప్రయాసం మా మైండ్ అంతా అటు తిరగల ప్రాభ ఈ లోకం సైడ్ ఉండడానికి వీలలేదు ప్రభావ మమ్మల్ని ఆ రీతిగా ముందుకు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదైనా వైరస్ బాధితులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే ప్రతి ఒక్కరిని స్వస్థపరచని తండ్రి ఇదనైనా మందులు లేకనైనా మెడిసిన్స్ లేక ప్రభా అతను ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ మీరు సంస్థలు సమూర్చని ప్రభావ తండ్రి ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రాభ నాయన ప్రతి ఒక్కరికి మంచి ట్రీట్మెంట్ అందించాలని సహాయం దయచేడు ప్రభావ నా తండ్రి నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసినావు ప్రభా నా తండ్రి ఏమైనా భయంకరంగా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు నార్మల్ గా వచ్చేసింది ప్రభావ ఆయన నీ కృపయనైనా ఏమైనా ఇంకనో ఇకనైనా ప్రభావ ప్రతి ఒక్కరు ఆత్మీయతలు విప్పుకొని ప్రభా నా తండ్రి నీకు ఇష్టమైన వారిగా జీవించాలా ప్రతి ఒక్కరిని యొక్క మార్గంలోకి రావాల ప్రభావ నీ యొక్క స్వార్థ అనేక చోట్ల ప్రకటించబడాల ప్రాభా నండి అతను అరితగా నా ప్రభావం మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించండి ప్రతి ఒక్కరిని మీ యొక్క రక్షణ మార్గం నడిపించండి ప్రాభ వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఆ వ్యాక్సిన్లు ప్రభావ తండ్రి ఈ రోజు ఎగబడి వేసుకుంటున్నారు నా తండ్రి నేను మీరు చూపించిన ప్రభావి కరెక్ట్ గా దానికి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ప్రభావ నేను ప్రభావం బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ సర్వలోక సృష్టికర్తమైన నిన్ను విడిచిపెట్టినైనా ఈ లోకంలో నైనా స్వార్థానికి చేపడిన వ్యాక్సిన్లు ఫలిస్తాయని చెప్పి వాళ్ళు ఆ రీతిగా ప్రయాసపడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభావం అయితే మీరు వాళ్ళందరినీ తండ్రి ఏ దుష్ప్రభావం పనిచేయడానికి వీలేదు ప్రభావ అందరూ నీతట్టు తిరగాలని నిన్నే ఆశ్రయించాల ప్రభావ ఎందుకంటే మమ్మల్ని అందరినీ నడిపించేవాడు నీవే మమ్మల్ని అందరినీ నీవే కాబట్టి నాయన నీతట్టు తిరగల ప్రభావ అతను ఏ ఒక్కర్రం ప్రభావ ఉండడానికి వీలు లేదు ప్రభా మీరైనా మమ్మల్ని అందరినీ ప్రభా సిద్ధపరచండి ప్రభావ నైనా అతని ఆత్మీయుద్ధంలో వెళ్ళాలని ఎంతకన్నా ఆశపడుతున్నాం ప్రభావ మా మార్గ మార్గాలను సరళం చేయండి ప్రభా న మా మార్గాలు చూపించి నేను మీ యొక్క మార్గంలో మేము నడుచుకున్న తండ్రి నా ప్రభా నీ నామానికి మహిమకరమైన జీవితం నేను మహిమకరమైన సేవ చేయాలా ప్రభా పెద్ద కస్తుల లోకస్తుల వల్లే సోమర పోతుల ఉండడానికి వీలేదు ప్రభావ నా తండ్రి మేము ఆ రీతికి ఉన్నామంటే ఖచ్చితంగా మేమే గురైపోతాం ప్రభావ కాబట్టి నేను మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభావ మేము ఎక్కడ ఆగిపోకూడదు ఎక్కడ కూడా అపవాదికి భయపడకూడదు నా తండ్రి నేను ముందుకు సాగాలో సహాయం దయచేయండి ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బ్రదర్ ని సిస్టర్ మీరే ముట్టండి తాకండి స్వస్థపరిచిండి అయినా ఆయన వారి చుట్టూ మీరే కంచకాలు దాడి ప్రభావి అపవాదికి లేకుండా ఈ తెలుగు దేరుకుండా అపాయం దారి చేరుకున్న మీరేనైనా బలాన్ని ఇచ్చి నడిపించిన అయినా ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు జల్లిస్తూ ప్రభావ ఆయన మీ రాకడికి సిద్ధపడు వారందరూ మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధమని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మేన్ అలలీయ స్తోత్రం ప్రభావ పరిషిద్ గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వందన ఇసయ్య అబ్రహాం ఇసాక్ యాకోబ్ల గొప్ప దేవ కృపా మేడానికి స్థుతులు స్రోతాలు ఈ గడిషిన కాలమంతా ప్రభావ మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రభావ దేవరాత్రు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగరించినారు ఇక దినమంతా మీరే మాకు సహాయకులున్నారు ప్రభా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడు నీకు వందాలుసయ్యా మేము చేసే ప్రతి పని వాటిలంతట్లో మీరు మా ఘన విజయం అనుగ్రహించడానికి నీకు వన్నాలేసయ్యా నీకే కృతజ్ఞతలైనా నీకే స్థుతులు శోకాలు అర్పించడం అయినా సమస్త ఘనత ప్రభావములు మహా తేజస్సు మహా ఈశ్వరం నీకే కలుగును కాక నా దేవ నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో మాట్లాడిన ప్రభావ నీకు తలాంతులకు సంబంధించిన ఉపమానం దేవా మీరు మాకు ఈ రోజు బయలుపరిచినారు దాన్ని బట్టి నీకు వందాలు ఇస్తా మాకు కూడా మీరు తలాంతులు ఇచ్చినారు ప్రభా అది మేము ఆ ఒకటి వాళ్ళ లాగా ఐదు వాళ్ళ లాగా ఓ దేవ రెండు వాళ్ళ ఉండాలి మేము పరిశీలించుకోవాలా ప్రభావ మాకు ఇచ్చిన తలాంతులు మీ మై మద్ద మేము వాడబడాలా మీరు ఇచ్చిన తలాంతకు మేము ఓ ప్రభావ రెట్టింపు దాన్ని చేసి ప్రభావం తీసుకొని రావాలా ప్రభు మీ సన్నిధిలో ప్రభావ ఒక దినం ప్రభా ఆయన ఈస్తు ప్రభా మీరు ఇచ్చిన కృపవరాల ప్రభావ మీ మహిమ కొరకు మేము వాడుకోవాలా ప్రభావ అనేకులు ప్రభ మీ చెంత నడిపించటకు ప్రభావ మేము వాడుకోవాలా నేను మహిమ పచ్చాలా అనేక ఆత్మల ప్రభావ మీ సన్నిధి మేము తీసుకొని రావాలా ప్రభా కనుక దినం ప్రభావ నా దేవా నా ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ అనేక పర్యాల నుంచి మీరు మాతో మాట్లాడుతున్నాను గొప్ప దేవ ఈస్తు ప్రభావ ఒకటిచ్చిన వాడు ప్రభావ వాడి సామర్థ్యం ఒకటే ప్రభా అయినా కానీ అంత తక్కువ సామర్థ్యం ఉన్నా కానీ ప్రభావ మీరు ఇచ్చిన తలంతో మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభావ నీకు వర్ణాలేసయ్యా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభావ మీరు అనేకులు పిలిచినారు అనేకులను ప్రభావ మీరు ఏర్పరచున్నారు కానీ ప్రభావ కొంతమంది ప్రభావ ప్రణాళికలో ఉన్న వాళ్ళు ప్రభావ ఎందుకంటే వాళ్ళ పిలుపుని పోగొట్టుకున్న వాళ్ళు ప్రభావ మేము ఆ రీతి గుండకున్న ప్రభావ మీరే మాకు సాయకులు ప్రాదిష్టమైన మా పిలుపు ఏర్పాటు మేము నిత్యం చేసిన మరి జాగ్రత్త మీరు ఇచ్చిన తలావంతుల ప్రభావ మీమ కొరకు మేము వాడుకోవాలా ప్రభావ అనేకులను ప్రభావ మీ చెంత మీద వాకిందర ప్రభావ మీరు మాత్రం మాట్లాడేందుకని వందాన్ని చెల్లించమైన థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ గొప్పదేవ నా మాకు ఇచ్చిన తలాంతులు ప్రభావం గ్రహించాలా మాకు ఎన్ని తలాంతులు మీరు ఇచ్చినారు అది ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాలా ప్రభ వాటి గ్రహించాలా వాటికి రెట్టింపు మేము చేయాలా ప్రభావ మీరు తిరిగి వస్తారు ప్రాభ మీరే మా యజమానుడు ప్రభావ మీరు ఇచ్చినారు దేశాంతరం వెళ్తా ప్రభావ మాకు కొన్ని బాధ్యతలు మీరు మాకు అప్పజెప్పినారు కొన్ని పనులు మాకు ఇచ్చినారు ప్రభావ కాబట్టి మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ పనులు మీరు సంపూర్ణంగా నిమగ్నం కావాలా నేను తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు మెలుకుంటాడు వాడికే నేను బహుమానిస్తాను గొప్పదేవా మతెస్ వాటి ఇరవై నాలుగో దినంలో ప్రభావ ఒక దాసుడు ప్రభావ యజమాను వస్తాయి భయంతో పనిచేస్తే ఇంకొక దాసుడు ఆ యజమాను ఆలస్యం చేస్తాడు నిర్లక్ష్యంగా జీవిస్తున్నారు ప్రభావ ఈ రోజు మతపరమైన జీతం ఆ జీవిస్తుంది కనికరించమంతమే మేము ఆ రీతి ఉండకుండా ప్రభావ ఒకవేళ లాంటి గుణగణాలు మాలు ఓ ప్రభావ మమ్మల్ని క్షమించండి మా పట్ల మీరు ప్రేమ చూపించండి మీ కృప చూపించి వాటి నుంచి మేము బయటికి రావాలా మీ తలంతులు మేము వాళ్ళు జీతంలో ప్రభావం నెరవేర్చుకునే ప్రభావ నేను మనపరచాల గొప్పదేవ సంతోష గానంతో ప్రభావ మేము తండ్రి పనులు మోసుకొని రావాల దినం ప్రభావ అంతగా మేము ఉపలు అధికం చేసుకోవాలా మీ మైమ కొరకు అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ఒక పదే పరిశుద్ధంగా జీవించాలా యథార్థ హృదయం కలిగి ఉండాలా ఓ ప్రభావ మీ నీతి సత్యాన్ని అనేకులు ధైర్యంగా ప్రకటించాలా ఈ లోకంలో ప్రభావ ఈ లోకపు విధానంలో మేము పడకుండా ప్రభావ ప్రతి దశలో ప్రభావ మీతో పాటు అక్కడ పరలోకంలో ప్రభావ మీతో సంభాషించాలా ప్రతి దినం మీ ముఖ దర్శనం మేము చేయాలా ప్రభా అయినా మీతో ఓ ప్రభావం మీరు సంభాషించాలా ప్రార్థన పూర్వకంగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రతిష్టం ఓ దేవాలంటే ఆత్మీయ మానవులకు మేము ఇంకా లోతులకు వెళ్ళిపోవాలి ప్రభావ అయినా అక్క యోహాను భక్తుడు ప్రభావ ఏ రీతిగా ప్రభావతని యొక్క ప్రకటన గణం రాసిండు ప్రభావ ఓ దేవ యుగ సమస్యలు అతనికి రాబోయే అన్ని పర్లోక రాజ్యంలో జరుగుతున్నాయని మీరు చూపించాడు ఆత్మీయ దశలో పర్లోక రాజ్యం మీ మధ్యనే ఉందన్నారు ఇవన్నీ ఇక్కడే జరుగుతున్నాయి ప్రభా అది మీ ఆత్మీలు గ్రహించగలుగుతున్నాడు యోహాను భక్తుడు పర్లోకంలో చూసిండు నిజంగా ప్రభావ ఇది ఆత్మీయంగా ప్రభావ మా కాలంలో కూడా పర్లోకరాజ్యం మధ్యలో ఉందన్నారు ఇవన్నీ జరుగుతుంది ఇక్కడ రంగంలో ఏం జరగబోతుంది అవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు కాబట్టి వాటి మేము జాగ్రత్తగా పరిశీలించాలా మోసపోకుండా ప్రతి బోధలు పడకుండా ప్రతి దశలో ప్రభావ మీకు వరకు జీవించే పిల్లగా తయారు చేయండి అనేకలు మోసగింపబడతారని వాక్యం చెప్తుంది కనుక ప్రభావ మేము మోసపోకుండా ప్రభా ప్రతి దశలో ప్రభావ మీ సత్యంలో మేము అంటుకట్టుబడి ఉండాలా ప్రభావ మీలో ఉండి బహుమం ఫలించాలా అలాంటి ఫలభరితమైన జీవితం మాకు అందరికీ అనుగురించమని ప్రాదిష్టమైన వైరస్ బాధితులందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలువరిసీలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి పెడితే సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధం నామన మీరే స్వస్థపచ్చిన మహిమ ఉందండి గొప్పదేవ ఐజక చిన్న భావం మీరు కాపీ స్వస్థపచ్చింది కానీ వన్నాను ఆ బిడ్డ డిశ్చార్జ్ చేసిన ప్రభావ మీరు స్వస్థ పచ్చిన నీకు వందా ప్రభావ నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లార్డ్ మోహన్ దీకే వన్నాలుగా నీక కృతజ్ఞతలైనా నీకే సమస్త ఘనత మహిమ తీసుకున్న అభివృద్ధంలో చేయడ ఆశ్చర్యకరయ్యా ప్రతి ఒక్క పిడకు మీరు స్వస్థకీలిచ్చినారు ప్రభావ మా ప్రతి ప్రార్థనలు మీరు మీకు సన్నిధి చేరుతూనే ప్రభావ మా పాత్రలో నిండెంత వరకు మేము ప్రార్థన చేస్తూనే ఉండాలా ప్రభావ ఒక దేవాలంటే ప్రార్థన శక్తి మాకు ఇచ్చింది మరియు ప్రభా ఆరాధించాలా ఓ ప్రభావ శుతులకు కారణభూతులకు దేవాణాన్ని తండ్రి ఏసు ప్రభావ ప్రతి దినం మేము సిద్ధించాలి నేను కనపరచాలా దాంట్లో ప్రభావి కృతజ్ఞత కూడా ఉన్నారు ప్రభావ దినా నీకు వర్ణాలే చేయాలి వాటి అందరితో విజయం ఇచ్చినారు ప్రభావ వర్క్ స్థలానికి విజయం ఇచ్చినారు ఎలాంటి ఆటంకాలు ఉంటే ప్రభావం గొప్ప విజయం ఇచ్చిన నీకు వందాలు నీకే కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమ నీకే ఇది యోహో వల్లే కలుగునే వాక్యం చెప్తున్న తర్వాత మీ వల్లే సమస్తం మాకు అనుగ్రహించబడింది దాన్ని బట్టి నీకు వందాలు చెల్లిస్తాం మేనా ఏబింగ్ గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్ మీరు ఆశ్రయించి మీరు అభిషేకించండి మీకు గొప్ప శాస్త్రం పెట్టుకున్న వైరస్ బయట పడుకున్న వ్యాక్సిన్స్ పడుకున్న మీరు కాపాడండి చంద్రశేఖర ముట్టను ప్రభ అన్నకు మంచి ఆరోగ్యం దండి మీ పరలో గొప్ప జ్ఞానం ఇంకా ఓ ప్రవ ఇంకా ఆత్మలోత నడిపించండి అనేక మంది విషయాలు బయలుపరచండి అన్న మీ అగ్ని కంచేని ప్రభ ఏ దుష్ట శక్తులు చీకటి శక్తిలో పనిచేటువంటి ఏస్తున్నా ఇప్పుడు విడిచిపెట్టిపోయి దుష్ట అన్నను ఆటంకపరచానికి ఏసుక్రీస్తున్నాను మీకు ఆజ్ఞాపిస్తున్నా దేవా విడ చుట్టూ మీ కంచేసి ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరచండి ఎన్నో ఆటంకాలు పెడుతున్న దుష్టుడు ప్రవణ గద్దించండి ఆ కుటుంబ చుట్టూ పిల్లల చుట్టూ మీ మీరే కాచి కాపాడి మీ రెక్కల కింద భద్రపరుచుకొని దూర పంతలు ఉంటుంది కదా ప్రభా ఆ బిడ్డ చుట్టూ మీ కంచేసి ప్రభావ మీరే కాచి కాపాడని దృష్టి మీరు కాపాడండి బాబు చుట్టూ మీకు కంచేసి గుర్తులు పెట్టి కాపాడండి అన్న అన్నదమ్ములు వాళ్ళు ఎంతో ప్రభావ సత్యంలోకి రావాలా ఓ దేవాసు ఇంకా ఆత్మీలతో వాళ్ళందరూ నడిపించండి బలపరచండి మీ గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టమైన అన్న చుట్టూ అగ్ని కంచే ఉద్యోగ స్థలంలో మీ తోడున్న మీ అగ్ని కంచేసి మీరే కాపాడండి ప్రభ మీ కృపలో భద్రపరుచుకోండి నా తను ఇస్తూ ప్రభావ నీకు వన్నాల్ చేస్తమైనా ఓ ప్రభావ మీరు అక్కడ తొలగం ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ఆయన మాకు ఇచ్చిన తలంతులు ప్రభావ మరోసారి మీరు మాకు జ్ఞాపకం చేసిన ప్రభావ నీకు వందలు చెల్లిష్టమైనా అవి మేము వాడుకోవాలా మీ మైమకొరకు ప్రభావ దేని విషయంలో మేము చింతించుకున్న అనుమానం ధైర్యంగా మీకు కొరకు ముందుకు సాగిపోయి బిడ్డలుగా తయారు చేయండి మీరు అక్కడ తొరగం ఇస్తూ ప్రభావ నా తను మాకు మీరు ఎన్ని తలంతులు ఇచ్చారో మేము గ్రహించాలా ప్రార్థన పూర్వకంగా వాటి మీకు మైమిక వరకు మేము వాడుకోవాలా ఎన్నో ఆత్మీసత్యాలు అక్కడ ఉన్నాయి బయలుపరచబడ్డాయి ప్రభావ ఆయన నీకు వన్నాలు ఇస్తాయ్యా మేము ఆ రీతిగా మేము ఉండకుండా ప్రవ నిర్లక్ష్యంగా ఉండకుండా ఒక తలాంతులాగా ఉండకుండా ఐదు తలాంతులకు ఐదు చేసింది ప్రభావ ఆ రీతిగా మాకు ఎన్ని చిన్నరకు వాటిని రెట్టింపు చేసుకోవాలా ఈయన మయమపరచాలా ప్రభావ అంటే బిడ్డలుగా మమ్మల్ని అందరూ తయారు చేసి ఈ నామని మయమి తెచ్చుకోండి ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డలను ప్రదర్శన దీవించి ఆశ్రయించండి రాను కూడా దీవించి ఆశ్రయించి మీ కొరకు పెట్టుకొని మీరు ఆ కొరికి మమ్మల్ని అందరూ ఈ శ్రమల కాలంలో ప్రభావ మేము ప్రతి క్షణమే జాగ్రత్తగా పరిశుద్ధం యథార్థంగా జీవించాలా యథార్థ హృదయాన్ని మాకు అనుగ్రహించి ప్రతి క్షణం మేము ప్రతి క్షణం ప్రభ మీ కృపలో మీరు జీవించాలా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీ నూతనమైన అభిషేకం నింపి ప్రతి చోట మీ కురికి మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధం నా మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ల తండ్రి కృప కలిగిన దేవాజీవం కలిగిన జీవాధిపతి అయిన నా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలం అంతా కాచి కాపాడిని కృపలో భద్రపరుచుకున్నావు తండ్రి దివారాత్రములు కంటి పాపవలే కాచి కాపాడి యొక్క దినం కొన్ని ఇక్కడ నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ సజీవ ఉంచి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయం నా తండ్రి నీతో గడిపే భాగ్యము నీ స్వరం మీనే ధన్యత ఇచ్చి మమ్మల్ని భాగ్యులుగా చేసిన పరలోకమందున్న నా తండ్రి నీకే వందనాలు నా తండ్రి ఎసయ్య నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఎసయ్య నీకే యుగ యుగములు కలుగును నా తండ్రి ప్రభా ఈ దినం మాట్లాడిన ప్రభా తండ్రి ఆ యొక్క గురించి ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి అందరికీ నువ్వు అందరికీ సమానంగానే నీ తలాంతుల్ని ఇచ్చినావు ప్రభా తండ్రి కానీ తండ్రి ఒకప్పుడు ఆ తలాంతులను ఉపయోగించుకున్న వాళ్ళు తండ్రి ఇప్పుడు ఆ తలాంతులను కూడా నాయన మర్చిపోయినారు ప్రభా తండ్రి ఒకప్పుడు నీలో వెలిగింపబడిన వాళ్ళు ప్రభా ఒకప్పుడు నీ యొక్క తలాంతులన్నీ పొందిన వాళ్ళు ఈ దినం తండ్రి వాళ్ళ తండ్రి నాయన గ్రుడ్డివారు అయిపోయినారు వాళ్ళ జీవితాలన్నీ మోడుబారిపోయినాయి ప్రభ కానీ మళ్ళీ ప్రభా నైనా మీరు చిగిరించమని చెప్తున్నారు ప్రభా కాబట్టి ఎవరి జీవితాలు అయితే ప్రభా ఎందు మోడిబారినాయో ప్రభా వాళ్ళందరూ ప్రభా ఈ కడవరి వర్షకాలం వాళ్ళు మళ్ళీ చిగిరించాలా ప్రభా తండ్రి వాళ్ళకి ఇచ్చిన ఆ తలంతుల యొక్క విత్తనం మళ్ళీ ఫలించాలా ప్రభా ఫలిస్తే అది ఫలాల్నిస్తుంది ఫలించకపోతే నాయన మీరు కొట్టువేస్తారు మీరు అగ్నిలో పడవేస్తారు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరం మేము ఫలించాలా ఎందుకంటే తండ్రి మీరు అక్కడ అతి సమీపంగా ఉంది తండ్రి నాయన తండ్రి దొంగ వల్లే వస్తానన్నారు తండ్రి ఏ దినం వస్తారో కూడా తెలియదని చెప్పినావు తండ్రి కాబట్టి నాయన అతి సమీపంగా నీకు దగ్గరగా మేము ఉన్నాం కాబట్టి ఇంకా ప్రభా నాయన మేము కానీ తండ్రి మేము చూడకపోతే తెలుసుకోకపోతే నాయన తండ్రి ఆ దినం వచ్చినప్పుడు ప్రభా నాయన మా పరిస్థితి భయంకరంగా దుఃఖంగా ఉంటుంది కాబట్టి మా పిలుపు మీ పట్ల ఉంది ప్రభా కాబట్టి మా పిలుపుని మేము జాగ్రత్త దాని గురించి ప్రభా నిశ్చయం చేసుకొని ప్రతి దినం ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవాలా ఎందుకు మా పిలుపుని మేము జ్ఞాపకం చేసు లేకపోతే మేము మళ్ళీ యథావిధిగా ఎప్పుడైతే రక్షణ పొందక ఏ రీతిగా అయితే పాపంలో ఉన్నామో ఆ రీతిగా వెళ్తాం కాబట్టి తండ్రి మా పిలుపుని మేము జాగ్రత్త తండ్రి పైన నిన్నే వెతకాలా ప్రభా ఈ లోకంలో ప్రభా మనుషులంతా ఏమి తిందుమా ఏమి తాగుమాని ఈ లోకం మీదనే వాళ్ళు ఆశపడుతున్నారు లోకంలో మెప్పు లోకంలో గొప్ప ధన్యత కోసము వాటి పరుగులు పెడుతున్నారు ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పరుగు పందెము వాళ్ళ జీవితం అంతా పందెం పెడుతున్నారు కానీ అసలైన పరుగు పందెం యొక్క ఆత్మల భారం ఎవరు మర్చిపోయినారు తండ్రి నాయన నశించిపోతున్న వాళ్ళని రక్షణలోకి నడపడమే ఒక భారం అని నా తండ్రి ఆ విధానాలు దానికోసం నాయన మీరు తలాంతులు ఇచ్చినారని కూడా మర్చిపోయినారు తండ్రి ఒకప్పుడు నీలో నాయన దీవింపబడి నీ ఆశీర్వాదాలు పొంది నీ మేలులు పొంది నాయన నీవు హెచ్చిస్తే గొప్ప వాళ్ళైనరు తండ్రి వాళ్ళు ఎందుకు హెచ్చింపబడ్డారో వాళ్ళు ఎందుకు దీవించబడ్డారా వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడ్డారో కూడా తండ్రి మర్చిపోయినారు ప్రభా తండ్రి నాయన కాబట్టి ప్రభా మేమైతే ప్రభా తండ్రి ఆ రీతిగా ఉండొద్దు ప్రభా నాయన మీ యొక్క తలాంతులన్నీ మేము పొందుకోవాలా ప్రభా నాయన మీరు శక్తి మొత్తం మేము పొందుకోవాలా నాయనా తండ్రి మేము వెళ్ళాలా ప్రభా నాయన నీ సేవని ప్రకటించడానికి ఆత్మల భారంకాయ మేము ఆ పరుగు బంధంలో ప్రాయసపడాలా లోకంలో ఎన్ని బాదలు వచ్చినా మా చుట్టుపక్కల మాకు ఎన్ని అలజడులు వచ్చినా నాయన సుడిగుండాలు ఎదురైనా ఎలాంటి పరిస్థితులు వచ్చినా శారీరకంగా మేము ఎంతగా నాయన ఇరుకుల్లో చిక్కుల్లో పడ్డ కానీ మేము భయపడము ఎందుకంటే మేము ఆత్మ సంబంధం ప్రభా నీ పరలోకంలో నీతో ఉండేవాళ్ళం కాబట్టి ఈ శరీరం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోతుంది కాబట్టి ఆత్మలో ప్రభానైనా మేము అనుదినం ఉండాలా ప్రభా తండ్రి కాబట్టి నాయన తండ్రి ఈ లోకస్తులాగా తినే విషయము తాగే విషయం వీటి చేత ఐక విచారాల వల్ల తిండి వల్ల మత్తులు అయ్యి ఇటు ఉండ మీ పిలుపుని మేము నిశ్చయం చేసుకోవాలా నీరు అక్కడ సమీపంగా ఉంది మీరు చెప్పిన ప్రతి విదానం ఇప్పుడు నెరవేరుతుంది తండ్రి కాబట్టి నాయన ఈ దినం నుంచి అయినా ప్రభా మేము నా తండ్రి సంపూర్ణంగా నీలో అవ్వాలా ఇంకా మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇంకా మాలో ఏమైనా లోకమాలిన్యం ఉంటే ఇంకా ప్రభా నీకు దగ్గరగా ఇంకా మా జీవితంలో ఏదైనా ఉంటే అవన్నీ మేము సరిచేసుకొని నాయన తండ్రి సంపూర్ణంగా పరిపూర్ణంగా ప్రభా మేము నీకు సమర్పించుకోవాలా తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రభా యొక్క కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు ప్రభా తండ్రి బెడ్స్ మీద వెంటిలేటర్ క్సిజన్ లేక వాళ్ళందరినీ మీరు కనికరించండి కృప చూపించండి ఆయన ఆ కలవరిశీలులో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి కోవిడ్ పేషెంట్ ని స్వస్థపరచండి వాళ్ళందరూ రక్షణ పొందాలా ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభాతండి ఎవరైతే భార్యను భర్తలను పిల్లలను బంధువులను కోల్పోయినారో ప్రభా వాళ్ళందరినీ మీరే ముట్టి తాకి స్వస్థపరచండి నా ప్రభ వాళ్ళకి మీరే తోడుండండి మీ కృప వాళ్ళకు శాశ్వత కాలం ఉండను కాక ఎంతో మంది సేవకులు మీ అందరు నిద్రించినారు ప్రభా ఆ యొక్క సంఘములకు ప్రభా కాపర్లను మీరు లేవనెత్తండి ఆ సంఘంలో ఉన్న కుటుంబ సభ్యులను మీరే ఓదార్చండి ఆదరణ దండి మీ శాంతి సమాధానం వాళ్ళకు దయచేయండి కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరే ముట్టి తాకి స్వస్థపరచండి ఈ యొక్క వైరస్ల నుంచి వ్యాక్సిన్ నుంచి ఈ శ్రమల నుంచి తండ్రి మీరే వాళ్ళని కాచి కాపాడి మీ కృపలో భద్రపరచుకోండి ఈ దినం మాట్లాడిన ఈ వాక్యం చెప్పిన ఆ దాసుడు ప్రశోద్ర బ్రదర్ని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా మీ సేవలో బహుగా వాడుకోండి ఇంకా ఎన్నో మరుగైన ఆత్మీయ సత్యలు ఆ యొక్క మీరు బయలుపరచండి వాళ్ళ కుటుంబంలో మీరే శాంతి సమాధానం దయచేయండి మీ యొక్క నా తండ్రి అగ్ని ఆ దాసుడు పట్ల ఆ యొక్క సహోదరుడికి ప్రభా నాయన మీ యొక్క అగ్ని పెట్టండి ప్రభా తండ్రి కుటుంబంలో ఎలాంటి అలజడులు పెను తుపాలు రాకుండా మీరే ప్రభా తోడు ప్రభా నాయన ఇంకా ప్రభా కుటుంబం ద్వారా ఇంకా ఎంతోమంది రక్షణలోకి నడిపించాలా ఇంకా ప్రభా మీ గిఫ్ట్స్ మీ యొక్క అంతే దినంలో అందరికీ నీ శక్తిని నీ యొక్క పరిశుద్ధాత్మని కొమ్మరిస్తున్నావు కాబట్టి ఆ కుటుంబం ఆ దాసుడు ఆ సహోదరుడు కూడా ప్రభా నాయన నీ యొక్క శక్తి అంతా పొందుకోవాలా నాయన నీ యొక్క సేవలో ఇంకా సంపూర్ణంగా వెళ్ళాలా తనకి ఏమైతే ఆటంకాలు ఉన్నాయో వాటి అన్నిటిని మీరు గద్దించి నాయన ఇంకా ముందుకు నడిపించండి ఈ యొక్క ప్రేర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన బ్రదర్ సిస్టర్ వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను మీరు దీవించి నా ప్రభా తండ్రి మీరే తోడునండి ప్రభా మేమంతా ప్రభా నీ సేవ చేయాలా మేమంతా నీకు కోత కొయ్యాలా ప్రభా నీ నామాన్ని మేము వెంబడించాలా నీ సిలువును ఎత్తుకొని మేము ముందుకు పోవలగున నేను ఈ మధ్యాహ్న కాల నీ స్వరం వినిపించి మమ్మల్ని భాగ్యులుగా చేసిన మమ్మల్ని ధన్యులుగా చేసిన నా తండ్రి పరలోకం అందున్న నీకే స్తోతులు స్తోత్రములు తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ యొక్క ప్రార్థనా అంశమును సన్నిధి పెడుతూ నజరేడని ఏసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి ఈ దినంతా సాయం చేస్తే నడిపించి నీకే సోతాలు ఆ వాక్యం ఆ రోజు ఈ రోజు మాత్రం మీరు మాట్లాడండి పలమూరు జీతం తీసుకురాని మీరు ఐక్య ఇంకా హాస్పిలో తీసేసి అలా లియా కలవరిశీలో చూపించిన ప్రేమ పెట్టి ఆ సిల్వను ప్రభా అలలి మంచి స్వార్థ చెప్తాను సహాయండి ఆటగా తొలగించి నా దీవానికి శాతం అలలీ అనా దీవానికి శోతం చేసాం అలాగే మేము మీకు మా సౌబుద్ధి తొలగించి మా ప్రవర్తన అధికారం మీకు ఒప్పుకుంటాం సహాయం చేయండి నా దివానికి శోతం అలరిగా మా దేశం ప్రజలు మీ జ్ఞాపకం చేసుకోండి అలాగే అనాదివా ఏవైనా వైరస్ బారింది పతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు క్షమించండి స్వస్థపరచండి వాళ్ళ ఆత్మ తెలివండి అలాగే ఆ స్వార్థ అందించి వాళ్ళు మీ రక్షణ డాక్టర్లు ముట్టం తాకండి జ్ఞానదైతే లేచని కఠినం తొలగించి మార్పు తీసుకురండి నీ వలన మార్పు సమస్య సాధ్యం మీరు ఆకరించండి వాళ్ళ రక్షణ తెచ్చని నర్స్ వార్డ్ బాయ్లు ముట్టం తాకండి జ్ఞానదైతే లేచని ఆత్మ తెలివండి వాళ్ళు మార్చండి ఆకరించండి కనికరించండి సిల్వర్ కనిక తెచ్చి వాళ్ళ వి రక్షణ వాళ్ళు నడిపించండి మెడిసిన్ ప్రభా బ్లాక్ అమ్మకుండా సాధించండి మీరు ఆగేయండి ఆ సైతాన్ని గద్దించండి నా దీవానికి శతం అలా అలిగే ఈ కోవిడ్ వైరస్ పాడింది ఆ సైతాన్ని గద్దించండి ప్రభా మీ యొక్క కోపం చెలారకున్నాను వందాలి ఎంతమందికి స్వస్సపరిచినాము ఎంతమందికి విడుదల ఇచ్చినాం వాళ్ళది వాళ్ళ జీవితంలో ప్రభా రక్షణ ఆనందం కలిగించని వాళ్ళు రావాలి ఏసో ప్రభా నీకు వందాలుసో ప్రభా నా ప్రభా నీకు శతం వేసే ఎంతమంది ఈడోబడి కుటుంబం వాళ్ళకి పోషించడానికి వంద ఏసో ప్రభా వాళ్ళవి రక్షణ దాదేశం ఆనంద ది తెలియచని స్వార్థానికి వాళ్ళవి రక్షణ పొందాలా మా ఇంత పేరు నిద్రిస్తుండ్రు అలా వాళ్ళ కుటుంబం నుంచి ప్రార్థం పతి పాస్త సంఘాల కుటుంబం నుంచి ప్రాధేశం వాళ్ళు ఆదరించని జ్ఞానం తెలియచే ప్రశుధాత్మకం గురించని ఉదయాలు ప్రభ అలలియ స్వసంపరిచని దేవాన్ని సో వీళ్ళు సల్లారిపోయినరు వాళ్ళ నుంచి ప్రార్థించడ అలలియ వాళ్ళు కనికరించండి పడిపోయిన సేవ లేవనెత్తండి నాది ఏమో వాళ్ళ పాపను క్షమించమని ప్రార్థించడం ఆ విజయమని ఎట్లా వేడుకుంటారు ఆ గుణగలను మనం ఉండాలేసో ప్రభ అయ్యా కొంచెం టైం నేను వేరేస్తాను ఆ గుణగలం ఉండారా మన శరిక గుణాలు ఆటకుండా విడుదల లేసు ప్రభా అలలీయ నా దేవని ఆ గుణగలు కలిగి ఉండారా మా గుణగాలను తీసి పడేసేయండి మా తనపు తీసి పడేసేయండి అయ్యా కొంచెం ఆగుమని ఆ గుణగాలతో మాకు నింపండి ఇతరులకు అలలి నా దేవానికి శాతం అలలి మీ దగ్గర వేడుకోవాలా ఆ గుణగాలతో నింపమని మా శారీరక తనబు తీసేయండి సౌన్ బుద్ధి తొలగించండి నా దేవానికి శాతం అదే గుణగాలు చేయండి ఆ తప్పి పైన ఆ గుణగాలు మనం ఉండాలా అలలియ సొంత గుణాల మాట వస్తాను విలేశ ప్రభ మీరే మాకు సహాయం చేయండి అలలి పతి బిడ్డ క్రైస్తర్ బిడ్డ మీ చేసుకొని పశుదాతం జ్ఞానం చంపి అయ్యానికి వేడుకుంటాను వాళ్ళు కనికరించండి అలాగే అనా దివానికి సైతం వాళ్ళ గొప్ప అలాగే ఏ సైతాన్ని తీసుకుపోయిన ఆ సైతానికి గద్దించండి బండ్ కట్టి మళ్ళా వెలిగించమని ప్రార్థం వాళ్ళ ప్రసిద్ధాత్మ బలంతోనిపి ఆత్మ బలాలతో నింపి అలా ఫలంబరి తీసుకెనండి గొప్ప దినం కనికరించండి నా దీవానికి గొప్ప గురించి ఎట్ట మెలవేరుతుండ్రు విశ్వప్రభ అలాగే అర్టీసీ ఉదయం దండి నా ఇంటి నా ఇంటి తన ఆసక్తి భక్షిస్తుంది అర్టీసీ గుణగాలంతో మాకు నింపండి నా దీవానికి శోతం చేసాం అటు గుణగల ఆత్మ భారం దండి నా దీవానికి శోధం చేసాం కేపీ ముట్టం తాకండి జ్ఞాన దెత్తండి నా దీవానికి శోతం ఐకత ప్రేమ దించండి నా దీవానికి శోతం చేసాం ఆ చపతి బిడ్డలు ప్రసిద్ధ ఆత్మ నింపి అందరి సేవలో వాడుకోండి ఎంతోమంది వైరస్ బిర బిడ్డలు ఉన్న ప్రభావ వాళ్ళ స్వస్థపతి వాళ్ళ జీతం కారం చేస్తూ ఉండాలి వాళ్ళవి ప్రభావ అది స్వస్థత కాకుండా ని నిలబెట్టుకొని ఆక్రహించండి ప్రసిద్ధాత్మ నింపి నీకు ప్రభా స్వతించే బిడ్డగా నడిపించండి ని సాక్షిగా బిడ్డగా మనిషి ఇస్తున్న ముట్టను తాకని శాఖ ఉండాలా అలా జ్ఞానంతో ని ఆయన జీతంలో చేసిన కాలం ఇంకా వంద వాళ్ళ రూల్స్ ఇస్తాను చేసిన కళందాలి సుప్రభ వాళ్ళ కుటుంబ ప్రేమ జ్ఞానం తనిపి ఆట మీద చీకర్షి వాళ్ళని మారుమర్శలు దని అన్న కుటుంబం జ్ఞాపకం చేసుకొని అన్న ముట్టను తాకండి ఇంకా గోణాలు నిడపెడ్చని ఆరోగ్యం బలంతోనిపి శక్తితో నింపి ఇంకా ప్రభా సత్యాన్ని చూపించి అన్న చుట్టని నా ప్రభుత్వం అలా అక్కవి ఉట్టి అక్కవి వాక్యం చెప్పాలి సుప్రభ అలాగా ప్రభ శక్తితో బలంతో ప్రభచ బలంతో ఇంకా ఏమున్నాయి నింపి వాడుకోలేసుప్రభ పిల్లలు ముట్టి తాకి దీవించి బలవంతు తయారుచని నూతన విషయ నూతన జ్ఞానం తెచ్చని అగ్నికరించండి సైతం శోధన కొట్టే దయ్యాలు కాల్చని నా ప్రభానికి అన్న ఎంతమంది బంధువులు కుటుంబంలో మన సాయం ఎంతమంది ఉన్నారో వాళ్ళు తాకలు ముట్టండి అలా ఇక మళ్ళీ మీ పల్లొక దర్శనం పల్లెక కళలతో జ్ఞానం తొనిపి వాళ్ళవి సేవలను నడిపించండి చక్రవర్తి బలం ముట్టని తాకండి ప్రశుధాత్మ బలం తొనిపి ఆ బిడ్డల ధర ప్రభా నీ అనేక ఆ బ్రు స్వార్థ మీరు నమ్మించి అనేక ప్రభా నీ యొక్క మహిమ తెచ్చుకోండి ఆ బిడ్డలకి ఇంకా ఆ ప్రాంతం అంతా కదింపదేచండి నా దేవాణి సంతాన భార్య ముట్టి ప్రశుధాత్మ బలం మీకున్న మనిషి కలిగించి సేవలో వాడుకొని సంతానం వాళ్ళ డాడీ బంధులంతా ప్రార్థం మీ ఆత్మ బలంతో వాడుకోండి సైతాన ఆటకాలు దీల్చి దాన్ని నా దివాన్ని ఇంత వారు నడిపించిన ఇంత ముందు మీరు నడిపించి అలా ఆత్మభారం కల్లీలు ప్రార్థక్తి తెచ్చని దుష్ని గద్దించి అలడియా నా దివా నీ రాజ్యం ప్రభాహాలు అలియా త్వరగా వస్తుంది కనుక అనేక నీ రాజ్యంలో ప్రభాహాలు అలియా పత్రికలు చూపించి నీకు రాజ్యంలో ప్రభావం తీసుకొస్తాను సాయం మీ వలన మాకు సాయం మీరు అక్కడ సిద్ధపచ్చుకొని ఆటగా తొలిగి దయ్యాలు కాల్చేసి అలది అయ్యి వాక్యం ప్రభా మాట్లాడారు సుప్రభ తలవర జీతం మాకు దయచి మెలిస్తున్న ప్రాసం ప్రేమగల మా పర్లో కొత్త తండ్రి పరిశుద్ధి ఏసే నాయన రక్షక మమ్మల్ని ఈ మధ్యాహ్న కాలం మందు ప్రేయర్ అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు వేసా ప్రభా మీరైతే వైరస్ బారి నుంచి విముక్తిని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు వేసా ఆ చిన్న బిడ ఆయుధకు కూడా డిశ్చార్జ్ అయ్యాడని విని ఉన్న మీసే అన్న బట్టి వందనములు స్తోత్రం వీసా ఇంకా ఎవరెవరైతే కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధలతో బాధపడుతున్నారు వారిని అందరినీ కాపాడండి చేసా అనాథల కోసం నిరాశల కోసం ప్రే చేసినా వారిని అందరినీ కాపాడం నాయన రక్షక ఇంకా ఎవరెవరైతే మీ ప్రభా మారు మనసుకుందో లేదో వారికి అందరికీ మారు మనసుకుని అనుగ్రహిస్తారని ప్రభా మా రాకపోకల మా హెల్త్ ఇంకా గ్రూప్ మెంబర్స్ అందరి నీటిలో మీరే తోడు నీడగా ఉంటారని అన్ఎంప్లాయిడ్ యూత్ అందరికి అనుగ్రహిస్తారని ప్రభా మా కంట్రీని ఒక మంచి డైరెక్షన్ లీడర్ ని మీరే అనుగ్రహిస్తారని ఇంకా డాక్టర్స్ ని నర్సెస్ ని హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ కాపాడతారని ఈ కొద్ది వినాయంలో క్రీస్ చేసినామని పెద్ద పాపిని అతి వినయంగా పెట్టుకుంటున్నాను దేవెన్ సరే అందరూ ఆల్మోస్ట్ అయిపోయింది ప్రేయర్స్ ప్రేయర్స్ అయిపోయింది డిడెక్షన్ ఇచ్చేస్తాను మన ప్రభు అయిన ఏస్తు సమాధానం నడిపింపు మన అందరికీ వైఆర్ఎస్ బాధ్యతలకి గ్రూప్ లో ఉన్న ప్రతి బెజర్స్ ఇస్తారు వాళ్ళ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైనాను కాబట్టి ఆ మెయిన్ ఆ మేము బెజరారు అందరికి ప్రజల